ఓం ీరుభ్యో నమ హరి ఓ గణానావామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వృణోిశీదామీమాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా నమపురస్థ పృష్టస్ నమోస్ సర్వ అనంతవీరక్రమస్వ సర్వం సమాప్నోషి తతోసి సర్వ చాలా గంభీరమైన శ్లోకము అర్జునుడు ఆ విరాట్ రూపాన్ని ఉద్దేశించి స్థుతిస్తూ ఉన్నాడు దానికి భాష్యకారుల అవతారి సింపుల్గా ఉంది తథా అదే అవతారి అంటే అదే విధముగా అంటే ఇంకా చెప్పాల్సి ఉంది అనే అభిప్రాయం తథా అంటే సో హే సర్వ అని సంబోధన సో శ్రీ శ్రీకృష్ణుణ్ణి అంటే విరాట్ రూపాన్ని సర్వ అని సంబోధిస్తున్నారు ఇది భారతీయ తత్వ చింతనము యొక్క ఒక విశిష్ట లక్షణము విలక్షణమైన ప్రక్రియ ఏమంటే ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుడుగా అంతటా స్వీకరిస్తారు సర్వము తెలిసిన వాడు సర్వము సృష్టించినవాడు సర్వము తెలిసిన వాడు అయి ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు సర్వశక్తులు ఆయన అధీనంలో ఉంటాయి ఇంతమటుకు అందరూ ఆ విధంగా అటువంటి నిష్కర్షకు వస్తారు ఈ సర్వమును సృష్టించిన వాడు అంటే ఆయన తప్పనిసరిగా సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అయి ఉంటాడు ఆ అంశంలో ఎవరికి విప్రతిపత్తి అంటే విరోధం లేదు ఆ మాత్రం తెలుసుకోవటంలో క్లేశము కూడా లేదు సరళమైన విషయం కానీ అసలైన కష్టం అంతా ఎక్కడ వస్తుందంటే ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు మాత్రమే కాక సర్వము ఆయనయే అక్కడ వస్తుంది ఎందుకంటే సర్వము ఆయనయే అంటే ఈశ్వరుడు ఉపాదానం అవుతాడు అంటే ది స్టఫ్ of which the world is made up is ishvara dev avahanam prapanchaaniki bangaramallano alalulu keratamulu tarangamulu breakers nurugu sarpu bodagalu sudigundamulu modalaina jalavikaramulaku neeru ellago adhe vidhanga ee satala jagattunaku ishvarudu attu ఈశ్వరుడు యొక్క స్వరూపము నుండియే ఈ జగత్తు ఆవిర్భవిస్తుంది స్వరూపమునందే ఈ జగత్తు ఆవిర్భవిస్తుంది కాబట్టి ఇది చాలా విలక్షణమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా దృష్టాంతం తప్ప వేరే దృష్టాంతం దొరకడం కూడా కష్టం సినిమా దృష్టాంతం చెప్పచ్చు స్వప్న దృష్టాంతం చెప్పచ్చు అంతకుమించి వేరే దృష్టాంతం చెప్పేందుకు దొరకదు సినిమాకి వెళ్ళారనుకోండి అక్కడ ఆ సినిమా తెల మీద కనపడే కొండైనా నదైనా అక్కడ పశువైనా మనిషైనా పురుషుడైనా స్త్రీ అయినా హీరో నాయకుడైనా ప్రతి నాయకుడు అంటారు కలనాయకుడు ప్రతి నాయకుడు అని అంటారు కలనాయకుడైనా నాయికైనా ఎవరైనా సరే చరమైనా అచరమైనా ఎవరైనా ఏదైనా ఆ ప్రకాశము తప్ప వేరే కాదు కాబట్టి ఆ ప్రకాశమే ఆ సినిమా తెర మీద ఉండే సర్వముగా భాషిస్తోంది కాబట్టి ఆ ప్రకాశాన్ని హే సర్వ అది మనం సంబోధించవచ్చు అదే అదేవిధంగా ఈశ్వరుణ్ణి అర్జునుడు హే సర్వ అంటే సర్వము తానే అయినవాడా అని సంబోధిస్తున్నాడు హే సర్వ నమ పురస్కాత్ నీకు నమస్కారము ఈశ్వరుడికి నమస్కారం చేయాలంటే ఎటు నమస్కారం చేయాలి ఎటైనా చేయొచ్చు సర్వము ఆయనే అయినప్పుడు ఎటు నమస్కారం చేసినా ఒకటే ఈ మంత్రము చాందో ఈ శ్లోకం చాంద్రోగ్యోపనిషత్తులోనే ఒక మంత్రాన్ని పోలి ఉంటుంది బ్రహ్మ చాంద్రోజ్ఞంలో ఉంది ముందకంలో ఉంది అదే మంత్రము బ్రహ్మపురస్థాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత బ్రహ్మచోత్తరత బ్రహ్మ ఉపరిష్టాత్ బ్రహ్మ అధస్తాత్ అని మంత్రం అంటే సర్వము ఆ పరబ్రహ్మయే దీనికి దృష్టాంతం చెప్తాడు ఒకసారి గురునానక్ మహాశయుడు కాశీలో నడువు వాల్చాడు భిక్ష చేసి ఎక్కడో అరుణి మీద నడువు వాలచాడు నడువు వాలిస్తే చేతుల కింద పెట్టుకుని విశ్రమిస్తున్నాడు ఆయన విశ్రమిస్తుంటే అటు ఒక భక్తుడు వెళ్తావు ఏమయా బుద్ధి లేదా కాళ్ళు శివుడి వైపు పెట్టేవే అని అన్నాడు కొంత భక్తులు కొంత ఆవేశంగా ఉంటారు అలవా ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉండే విధంగా ఉంటారు భక్తుల యొక్క లక్షణం అది బుద్ధి కాళ్ళు శివుడి వైపు పెట్టావు అని ఆయన మీద కోప్పడ్డాడు ఒప్పటితే ఆయన అన్నాడు పొల్లెవయా నేను తెలియకదో తప్పు పెట్టాను శివుడు ఎటు లేడో నువ్వు నిర్ధారణ చేసుకుని ఆ నా కాళ్ళు అటువైపు పెట్టు అని ఆయన అన్నాడు సరే కథలా ఉంటుంది శివుడు లేనిది ఎటు సర్వము శివుడే అయి ఉండగా శివుడు లేనివైపు కాళ్ళు మీరు ఎలా పెట్టగలుగుతారు కాబట్టి సో సర్వమును వ్యాపించి ఆ ఉన్నాడు ఆ ఆ మంత్రాన్ని పోలినటువంటి ప్రార్థన నమఃపురస్థ ఈ తూర్పు దిక్కు అంతా నీవే నీకు నమస్కారము అథ పృష్టతస్తే వెనుక అంటే పశ్చిమ దిక్కు మనిషి వెనుకున్నదాన్ని పశ్చిమము అంటారు మనిషి ముందున్నదాన్ని తూర్పు అంటారు అదొక వ్యవస్థ వాడు ఎటు నిలబడన్నాడన్నది ముఖ్యం కాదు ఎటు నిలబడున్నాడన్నది ముఖ్యం కాదు వాడు నిలబడితే ఎదుర్కొండా ఉన్నది పూర్వము విత్ రిఫరెన్స్ టు హెల్ పూర్వము అంటే ముందు ఉన్నది అని అర్థం కాబట్టి ఇది పూర్వము పశ్చిమము అంటే వెనుక ఉన్నది పశ్చాత్ అస్థితి ఇది పశ్చిమ ఇది ఇది వెనుక ఉన్నది సూర్యుడు ఉండి చోట సూర్యుడు ఉంటాడు నేను ఎటు నిలబడితే అది పూర్వము ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా ఓ గృహంలోకి వెళ్ళా ఎవరో ఉన్నారు ఈ ఇల్లు ఏదిక్కు ఫేస్ చేస్తోందన్నారు నేను అన్నాను నేను ఆ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడి ఇదిగో పూర్వము ఫేస్ చేస్తున్నా తూర్పు దిక్కు అలా కాదండి మీకు పూర్వం కాదండి తూర్పు సూర్యుడు సూర్యుడు కదా నేను పూర్వం తూర్పు దిక్కు ఎక్కడ మొదలవుతుంది సూర్యుడి దగ్గర మొదలవుతుందా మీతో మొదలవుతుందా మీతో మొదలవుతుంది తూర్పు దిక్కు అనేది మీ మొదలవుతుంది నేను ఇలా నిలబడితే ఇదంతా తూర్పు పూర్వం అదంతా పశ్చిమం కాబట్టి అదే సెన్స్లో అర్జునుడు మాట్లాడుతున్నాడు వెనుక నీవే ఉన్నావు ముందు నీవే ఉన్నావు నీకు నమస్కారము అన్ని వైపులా నీవే ఉన్నావు సర్వత ఏవ అన్ని వైపులా ముందు వెనుక అన్న మాట ఏమి కుడివైపు ఎడమవైపు పైన కింద ఆల్ ది సిక్స్ డైరెక్షన్స్ నీవే ఉన్నావు కాబట్టి నీవు సర్వుడరు హే సర్వ సో అదే చక్కటి ప్రార్థన భాష్యకారులే ఉంటారు చూద్దాం నమపురస్ పూర్వస్యా దిశీ తూర్పు దిక్కునందు ఉన్న నీ కొరకు నమస్కారము తుభ్యం నీ కొరకు నమస్కారము అథ అంటే తరువాత అంటే తూర్పు దిక్కునందు అంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడికి నమస్కారం చేసిన తర్వాత పశ్చిమ దిక్కు పృష్ట పృష్ట అపి తూర్పు అంటే నా ముందు ఉన్నది పశ్చిమము అంటే నా వెనుక ఉన్న అంటే వెనుక నా వెనుక అంతా కూడా నివే వ్యాపించి ఉన్నావు నీకు నమస్కారము నమ అస్తుతే నీకు నమస్కారము అగుగాక సర్వత ఏవా సర్వాసు దిక్షు సర్వత అన్నప్పుడు దాన్ని సప్తమే భక్తి కింద చెప్పుకోవచ్చు తసిల్ అన్నది అన్ని విభక్తులకి అన్వయిస్తుంది కాబట్టి సర్వతహాన్నదాన్ని సప్తమీ విభక్తిగా సర్వత్ర అనే అదేవిధంగా చెప్పారు దానికి అర్థమేట అన్ని దిక్కులు ఎందు నీవే ఉన్నావు అదే అంటున్నారు సర్వత్ర స్థితాయ సర్వమునందు ఉన్నవాడు సర్వమునందు ఉన్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి బంగారము ఆభరణ ప్రపంచమునంతను వ్యాపించి ఉన్నది ఆభరణ ప్రపంచంలో అంతటా సర్వత్రా ఏమున్నది బంగారమే ఉన్నది నెక్లెస్ నందు ఏమున్నది బంగారమే ఉన్నది ఆ కర్ణాభరణము నందు కర్ణం చెవి కర్ణాభరణమునందు ఏమున్నది బంగారమే గలదు కొంచెం ఓపిక పట్టండి ఏమిటి అస్తమానము బంగారం అలా అనుకోద్దు నాసాభరణమునందు ఏది బంగారమే గలదు హస్తాభరణమునందేది గలదు బంగారమే గలదు మరి ఇవన్నీ ఏమిటి అన్నిటి ఎందు బంగారమే ఉంటే మరి ఇవన్నీ ఏమిటి నామరూపములు తెలుసుకోవాలి నామరూపముల యొక్క ముఖ్యాత్వం బాగా మనస్థితి రావాలి మరి అన్నిటిలోనూ బంగారమే ఉంటే మరి ఇవన్నీ ఏమిటి నామరూపము మరి చిన్నప్పుడు పంచదార చిలకలని అమ్మకానికి తీసుకొచ్చేది ఓ అమ్మి వీధిలోకి పంచదార చిలకలో పంచదార చిలకలు అని అమ్మగారికి పట్టుకొచ్చినాయి చూడండి ఆ పంచదార చిలకలు ఆ బుట్టలో చిలకలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి గాడిదలు ఉంటాయి ఆవులు ఉంటాయి ఎద్దులు ఉంటాయి అన్ని బులిబులి పక్షులు పిచ్చుకలు ఉంటాయి అన్నీ ఉంటాయి చూడండి ఆ తోకం వేసి ఇచ్చేది అదే షేరు కాదు చెటాకు పూర్వం చెటాకు అలా కొనివారు ఇప్పుడు మరి ఏముకుంటున్నారో నేను ఎరగను ఎవడో భోజనం పెడుతూ ఉంటాను తినేస్తూ ఉంటాను ఏవాళ్ళు ఏమమ్ముతున్నారు ఎవళ్ళు ఏముకుంటున్నారో నాకు అర్థం కాదు మొత్తానికి గృహస్థులు కొంత ఇబ్బంది పడుతున్నారని మాత్రం అర్థమవుతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ దానివల్ల సో చెటాకో ఏదో కొంటే ఆవిడేదో తూకం వేసి ఇచ్చేది అవి ఇచ్చే దాంట్లో చిలకలు ఉండేవి గుర్రాలుండేవి అన్నీ ఉండేవి దాంట్లో సో చిలకలన్నా గుర్రాలన్నా ఇకే మనం చిన్నపిల్లలు అదిగో చిలక ఇదిగో గుర్రం అదిగో గాడిద చిన్నపిల్లలు అలా తేడాన్ని చూసుకుంటారు కానీ పెద్దవాళ్ళు అదే అన్నీ ఒకటేనాయా చిలకలు గుర్రాలు గాడిదులు ఇన్ని తేడాలు ఎక్కడ ఉన్నాయి అంతా పంచదార తప్ప ఇంకేం లేదు దాంట్లో వాటి పేరే పంచదార పంచదారే మరి అంతా పంచదారే అయితే ఈ చిలకలు గుర్రాలు గాడిదలు మరి ఇవన్నీ ఏమిటి నామరూపాలు నామరూపాలు తప్ప వేరే ఏమి కాదు సరిగ్గా అదేవిధంగా ఈ సర్వము ఈశ్వరుడే అయితే మరి కొండ నది చెట్టు పుట్ట పక్షి పశువు ఆకాశము నేల నింగి నీరు ఇవన్నీ ఏమిటండే నామరూపాలు ఇవన్నీ నామరూపాలు ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే ఇవన్నీ నామరూపాలు మనం పర్సనల్గా చూసుకుంటే శత్రువు మిత్రుడు నా వాళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళందరూ ఏమిటండి నామరూపాలు అంతా ఈశ్వరుడే ఇవన్నీ నామరూపాలు అంటారు అది విషం దీన్ని ఈ విషన్నని దీనికి బుద్దైన పేరు ఉన్నది దీనికి గాడ్ కాన్షియస్నెస్ అని అంటారు గుజేష్ ఇన్ ది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని గాడ్ కాన్షియస్నెస్ అని అంటారు గాడ్ రియలైజేషన్ గాడ్ రియలైజేషన్ అంటే ఇలాగే ఉంటుంది ఈశ్వరుణ్ణి తెలియట అనుభవం ఈశ్వరుడు అనుభవమునకు వచ్చుట ఈశ్వరుడు సాక్షాత్కరించుట అంటే ఈ విధంగానే ఉంటుంది లేదే ఉంటుంది తప్ప ఈశ్వరుడు వచ్చేసి ఎదురకుండా నిలబడ్డాడు అనుకోండి ఏం చేస్తారు ఈశ్వరుడు ఎదురకుండా నిలబడితే ఏం చేస్తారు అంతటా ఈశ్వరుడు ఉన్నాడు సర్వము ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు మీరు ఏమీ చేయలేదు దాని విషయంలో ఇంతవరకు చేసింది ఏమీ లేదు సడన్గా నాలుగు చేతులు శంఖం చక్రం గదా పట్టుకుని మీ ముందు నిలబడితే క్యా కరోగే క్యా ఉఖాడోగే ఏం ఉద్ధరిస్తారండి మీరు మీ ముందు అంతటా వ్యాపించి ఈశ్వరుడు ఉన్నప్పుడు మీరు చేసిందేం లేదు నామరూపాలు పట్టుకున్న సంసారంలోనే ఉండిపోతున్నారు ఆయన శంఖచక్ర కథాధారియే మీ ముందు నిలబడితే మీరు ఏం ఉద్ధరిస్తారు కాబట్టి ఈశ్వరుణ్ణి రియలైజ్ చేయుట అంటే ఇలాగే దిస్ ఈజ్ హౌ యూ రియలైజ్ ఈశ్వర సర్వమునందు ఈశ్వరుడే ఉన్నాడు అని తెలియటద్వారా ఆ విధంగా దర్శించుటద్వారా మీరు ఈశ్వరుణ్ణి రియలైజ్ చేస్తారు సర్వమునందు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారు ఐదారు ష్రైన్స్ ఉంటాయి ఐదారు ఉంటాయి అన్నిటి ఎందు ఒకే ఈశ్వరుడు గలడు ముందు అది మొదలుపెట్టండి యు స్టార్ట్ విత్ దాట్ కనీసం అది లేటస్ బిగిందే మళ్ళీ ఇక్కడ దేవుడు వేరు అక్కడ దేవుడు వేరు అక్కడ దేవుడు వేరు అని కాకుండా ఈ నామరూపములు అన్నిటి ఒకే దేవుడు గలడు అది ఇది స్టార్టింగ్ పాయింట్ ఆ తర్వాత పంచభూతాలతో మొదలుపెట్టండి ఇంకొంచెం ఇంకో అడుగు ముందుకు దేవాలయానికి వెళ్ళినప్పుడే అక్కర్ ఎప్పుడు మీరు దేవాలయంలోనే ఉన్నట్టు నేల నీరు నేల నీరు నిప్పు గాలి నింగి ఐదు ఈ ఐదింటి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు నేల చూడండి ఎంత విస్తరించి ఉన్నదో ఎంత విస్తారంగా ఉన్నది ఎన్ని ప్రాణులకు నిలకడని అనుగ్రహిస్తూ నేల ప్రాణులకు తర్వాత ఎన్ని ప్రాణులను రక్షిస్తూ ఉన్నది ఆద్యభట్టుడు ఆద్య భట్టుడు ఆయన సిద్ధాంతంలో ఓ ప్రశ్నలు ఏమని ఎత్తాడు ఏమన్నాడంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందన్నాడు సూర్యుడు భూమి చుట్టూ తిరగడం కదయా తప్పది భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అయితే ఏదైనా వేగంగా తిరిగేప్పుడు దాని మీద లూజ్గా ఉన్నది పడిపోతుంది ఊడి పడిపోతుంది సెంట్రీ ఫోర్స్ ఏదో దాని గురించి మాట్లాడతాడు ఇప్పుడు ఇలాగ కారు ఇలాగ ఇలా జెర్రుమని మీకు కరువు తీసుకుందనుకోండి మీరు పట్టుకోపోతే పడిపోతారు ఇటువైపు పడిపోతారు అటువైపు దూరంగా నెట్టేస్తుంది ఆ ఫోర్స్ మరి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే ఉదయించేటువంటి ఆ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుట్వర్డ్ ఫోర్స్ దాని కారణంగా ఈ ప్రాణులన్నీ కూడా నేల నుంచి అంతరిక్షంలోకి ఎగిరిపోవాలి ఎగిరిపోకుండా అలాగే నేల మీదే ఉండగలుగుతున్నారు ఎందువల్ల అని ప్రశ్న వేసుకుని ఆయన సమాధానం ఏం చెప్పాడో తెలుసిన గురుత్వాకర్షణ శక్తి మూలంగా ఈ పురాణులన్నీ నేల మీద ఉంటున్నాయని చెప్పాడు ఆర్యభట్టుడు ఈ మాట ఇప్పుడు నాలుగో శతాబ్దంలో చెప్పాడు గురుత్వాకర్షణ శక్తి అనే మాట యొక్క సరైన అర్థం ఆర్యభుటుడు చెప్పాడు మళ్ళీ నూటన్ మహాశయుడు చెప్పాడు పన్నెండు పట్టింది మళ్ళీ మధ్యలో ఎవడో చెప్పలేదు ఆయన ఎంతటి మహాపురుషుడో కాబట్టి నేల మనంద మనందరినీ అలా పట్టి అట్టే నేల పట్టి మనం ఎలా కూర్చుని మాట్లాడుకునే పనే లేదు అసలు అంతరిక్షంలో వాళ్ళం ఆ స్పీడ్కి మనం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే నేల పట్టి అట్టేపెట్టిందన్నమాట స్థితిని కల్పిస్తోంది నేల స్థితిని కల్పించడమే కాకుండా మనం తినే ఆహారాన్ని మనకి నేలయే అనుగ్రహిస్తోంది కాబట్టి నేల ఈశ్వరుడు కాకపోతే ఇంకే ఈశ్వరుడు వేరే ఎక్కడుంటాడు నేల ఈశ్వరుడు నీరు సముద్రం చూడండి నదులు చూడండి సరస్సులు భూగర్భ జలం అంతరిక్షంలో ఆకాశంలో మేఘములందు జలము అంతటా జలము రక్షణ ఆ జలము లేకపోతే మనం గెలగలాడిపోతాం జలమునందు ఈశ్వరుడు లేకుంటే ఇంకెక్కడా లేడు ఈశ్వరుడు అగ్ని అగ్ని అంటే మంటలమే కాదు వేడి ఎక్కడ చూసినా వేడి అనేది లేకపోతే ప్రాణులు నశించిపోతాయి కాబట్టి ఆ వేడి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు గాలి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు సందేహం ఏమైనా ఉన్నదా ఆకాశము రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ విధంగా పంచభూతాలలో ఈశ్వరుని దర్శించటం అభ్యాసం చేయాలి అది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ పక్షులు ఎగురుతున్నాయి ఆకాశం వాటి ఎందు ఈశ్వరుని యొక్క మహిమ విభూతి మనకు గోచరిస్తోంది ఈ చెట్లు చేమలు ఆ చెట్లు చూడండి తాము ఎండ భరించి మనకి నీడిస్తాయి తాము పళ్ళు తయారు చేసి మనం రాళ్ళు వేసి కొడితే మనకి పళ్ళు ఇస్తాయి భవంతి నమ్రాస్తరమ ఫలోద్గమై ఆ పళ్ళన్నీ వచ్చినప్పుడు కొమ్మలు బరువుకి ఉంగుతాయి అంత ఉపకారం చేస్తూ అంత వినయంగా ఉంటాయి చెట్లు పరోపకారం చేయటంలో చెట్లే గొప్ప ఆదర్శం అటువంటి చెట్టులో ఈశ్వరుడు లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు ఈశ్వరుడు మొక్కలో ఈశ్వరుడు లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు పువ్వులో మీకు ఈశ్వరుడు విభూతి కనపడకపోతే మీకు ఇంక ఈశ్వరుడు ఎక్కడ కనపడతాడు ఆఖరి మనుషులు తయారయ్యారంటే ఈశ్వరుడు పెద్ద పెద్ద పంగనామాలు పెట్టుకుని గదాశంఖం ఇలా డ్రెస్ అప్ అయిపోయి వస్తేనే కనపడితేనే ఈశ్వరుడు లేకపోతే కాదు అనే స్థితికి దిగదారిపోయి ఉన్నారు మనుషులు వానరము నందు ఈశ్వరుడు కనకూడకపోతే ఇంకెక్కడ కనపడతాడు సపోజ్ నామాలు పెట్టుకుని గదాశంఖం అది పట్టుకుని అలా డ్రెస్ అప్ అయిపోయి మీ ముందు నిలబడితే మీరేమనుకుంటారు నాటకాల కంపెనీ నుంచి తప్పించుకొచ్చేయడనుకుంటారు తప్ప ఈశ్వరుడు అని అనుకోని అనుకోరు అలా డ్రెస్అప్ అయిపోయి నిలబడాలా పక్కన లక్ష్మీదేవుని కూడా పట్టుకుని నిలబడితే అప్పటికి ఏమైనా కన్విన్స్ అవుతారా మీకు కాబట్టి దట్ ఈజ్ నాట్ గాడ్ రియలైజేషన్ దిస్ ఈజ్ హౌ గాడ్ ఈజ్ రియలైజ్డ్ దీనికి గాడ్ కాన్షియస్నెస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవం పరిశీ మననం చేసుకోవాలి ఇప్పుడు యు ఆర్ కాన్షియస్ ఎప్పుడు అన్నీ మీరు తెలుసుకుంటూ ఉంటారు కాన్షియస్ మీరు ఏ కాన్షియస్లో ఉన్నారు ఇప్పుడు మార్కెట్కి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళారనుకోండి వెళ్ళగానే అక్కడ చాలా ఉంటాయి చాలా జనం ఉంటారు చాలా వస్తువులు ఉంటాయి బట్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ అక్కడ మంచి దోషులు అవి దొరుకుతాయి యూఆర్ కాన్షియస్ ఆఫ్ డెత్ ప్రాబ్ మీరు రోడ్డు మీద కూడా బట్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ టిఫిన్ లేకపోతే మీరు రైలు ఎక్కే హడాళ్ళలో ఉన్నారనుకోండి యూఆర్ కాన్షియస్ ఆఫ్ ట్రైన్స్ కమింగ్ అండ్ గోయింగ్ లేకపోతే మీరు మిత్రుని రిసీవ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి యు ఆర్ కాన్షియస్ ఆఫ్ పీపుల్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది ట్రైన్స్ అండ్ యువర్ ఫ్రెండ్ సో ప్రతి వాడు ఓ కాన్షియస్ లో ఉంటాడు ఆ వెరీ పర్టికులర్ డివై డిఫై డిఫైన్డ్ పర్టికులర్ కాన్షియస్నెస్ లో ఉంటాడు ఆ రకంగా మనము ఎప్పుడు కూడా వీఆర్ కాన్షియస్ కాన్షియస్ కాన్షియస్ ఇప్పుడు ఇంటికి వెళ్ళారనుకోండి నేను గృహ యజమానిని యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ గృహ యజమానురాలిని యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ ఐఎం మదర్ ఐఎం ఫాదర్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ బ్యాంక్కి వెళ్తారు వెళ్తున్నారనుకోండి బ్యాంకు చెప్పు పట్టుకుని వెళ్తున్నారనుకోండి యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది మనీ దట్ యున్ ఇన్సైడ్ ది బ్యాంక్ ఆ బ్యాంక్ లోపల మీ సొమ్ము ఎంతుందో యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సో ఈ విధంగా మనము సర్వకాలముల ప్రాపంచిక విషయముల యొక్క చేతన కలిగి ఉన్నామే కానీ ఎప్పుడైనా ఈశ్వరా కాన్షియస్ అయినామా ఎప్పుడైనా ఒక చిన్నపిల్లవాడిని చూడగానే మీకు ఈశ్వరా కాన్షియస్ అయ్యారా ఓ దరిద్రుడు కనపడిన వెంటనే ఓ బిచ్చగాడు కనపడిన వెంటనే నారాయణ కాన్షియస్ అయ్యారా మీరు ఓ పక్షులు కనపడిన వెంటనే ఈశ్వరా కాన్షియస్ అయ్యారా పశువు కనపడితే ఈశ్వరా కాన్షియస్ అయ్యారా మనిషి ఎందు దర్శించగలరా ఒక్కొండ కనపడితే ఈశ్వరుడు కన ఈశ్వరుడి దర్శనం అయిందా మీకు సూర్యుడిని ఎందు ఈశ్వరుని దర్శించారా చంద్రుల్లో దర్శించారా గాలి వీచితే ఈశ్వరుడు అనుభవానికి వచ్చాడా సో దిస్ ఈజ్ హౌ ఆ ఈశ్వర కాన్షియస్నెస్ని కల్టివేట్ చేసుకోవాలి దాన్ని కల్టివేట్ చేసుకుంటే ఆ కల్టివేట్ అయినప్పుడు మీరు ఇలా మాట్లాడగలుగుతారు సర్వత ఏవ సర్వ అని నీవు వ్యాపించి ఉన్నావు ఇంకే చిలక పలకలా చెప్పడం కాదు ఆ కాన్షియస్నెస్ ని కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆయన ఇన్ ది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని స్వామి రామతీర్థ అంటాడు ఆయన వుడ్స్లోకి వెళ్తాడు చుట్టూ చెట్లు అలా ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అన్నట్టుగా నిలబడి ఉంటాయి వాటిని అలా చూస్తూ ఆకాశంకేసి చూసి హీ ఎక్స్పీరియన్స్ గాడ్ కాన్షియస్నెస్ ఈ చెట్ల ఉండే ఒక మహాశక్తి రూపంగా ఈశ్వరుడే ఆ గాలి వీచితోంది పైన కొమ్మలు ఊగుతున్నాయి ఆ గాలి రూపంగా ఈశ్వరుడు ఆకాశం రూపంగా ఈశ్వరుడు నేల రూపంగా ఈశ్వరుడు నా బయట ఈశ్వరుడు నా లోపల ఈశ్వరుడు ఆయన అటువంటి ఈశ్వరానుభూతి కలిగి ఆయన రచించిన పుస్తకానికి ది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని పేరు పెట్టాడు కాబట్టి సర్వమునందు ఈశ్వరుణ్ణి ఇది అర్జునుని యొక్క అనుభూతి సో సర్వత ఏవ సర్వ తర్వాత అనంత వీర్య అని మంత్రం అంటే అనంత శక్తి మంత్రుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈ పాయింట్ పెద్ద కష్టం కాదు సూర్యుడిలో ఉన్న శక్తి ఈశ్వరునిదే చంద్రునిలోని శక్తి భూమి ఎందల శక్తి నక్షత్రాలలో శక్తి నదులలో శక్తి గాలి శక్తి సముద్రమునందుండే శక్తి ఎక్కడ చూసిన అణువులో శక్తి అగ్నిపర్వతంలో శక్తి ఎక్కడ చూసినా శక్తియే నిండి ఉన్నది ఆ శక్తి అంతా కూడా ఆ యొక్క అధీనమై ఉన్నది అనంతవీర్య సో శంకరులు సర్వత్ర స్థితాయ సర్వమునందు వ్యాపించి ఉన్నట్టు ఈశ్వరుని కొరకు నమస్కారము హే సర్వ అని సంబోధన సర్వము అయినవాడా సర్వము దానే అయినవాడా అని సంబోధన హే సర్వ అనంతవీర్యా అమిత విక్రమహ అనంతవీర్య సంబోధనం అమిత విక్రమ ప్రథమ ఏకవచనం నీవు హద్దులేని విక్రమము గలవాడవు అని అర్థం అనంతవీర్య అంటే సంబోధన అంటే ఓ అనంతమైన పరాక్రమము గలవాడా ఆ పదములు విభక్తిని కొంచెం చూసుకోవాలి విభక్తి జ్ఞానం అంటారు కొంచెం విభక్తి జ్ఞానం ఉండాలి ఆ మాత్రం విభక్తి జ్ఞానం లేకుండా సంస్కృతం మాట్లాడుతుంటే తప్పులు వస్తాయి ఇప్పుడు ఎవడైనా రెండు శ్లోకాలు చదివి రెండు మంత్రాలు అంటే రెండు సంస్కృతం మాటలు అంటే వాడికి విభక్తి జ్ఞానం ఉందో లేదో తెలిసిపోతుంది కేట తేళం అయిపోతుంది విభక్తి జ్ఞానం ఉందో లేదో సో ఇప్పుడు లక్ష్మీ సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నా అనుకోండి రమాయ నమ లక్ష్మీయే నమహ గౌరే గౌరే నమ అంటూ అలా అన్నాడనుకోండి అంటే ఎయ్ అనే ఐకారాన్ని సుస్పష్టంగా ఉచ్చరించకుండగా రమాయ నమ సర్వత్ర వ్యాపక ఏ అలాగా ఆ ఎయ్ అనేది ఐకారాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి అలా ఉచ్చరి ఎయి అనాలంటే కొంచెం శ్రమ ఆ శ్రమ ఏదో పాట కింద పాడేసుకున్నాడనుకోండి అంటే అతనికి విభక్తి జ్ఞానము లేదు విభక్తి జ్ఞానం ఉంటే శ్రీలింగ శబ్దాలని అలా ఉచ్చరించడు కదా అని స్పష్టం అనుకుంటాం అలాగే కొంతమంది పొన్నమ శివాయ్ పూర్ణమ శివాయ్ అని అలాగా శివాయ్ అంటారు అంటే వాళ్ళకి విభక్తి జ్ఞానము లేదు ఎందుకంటే శివాయ్ కాదు శివాయ ఓ పాట ఉన్నాయి దాంట్లో ఆ పాటలో సంగీతము రాగము మధ్యలో అంతే డోలు డా సన్నాయి వీటి మీదే ఫోకస్ తప్ప ఆ ఉచ్చరించి పదాలు సక్రమంగా ఉన్నాయలేదు చూసుకోదు ఓం నమశివాం నమశివా అంటే ఆ మంత్రంలో యా అనే అలాగే దాని పీకి ఉత్తరించినట్టుగా దాన్ని కట్ చేసేసినట్టుగా హలంతం చేసి దాన్ని హలంతం చేసేటంటే వాడికి రామశబ్దం రాదు ఎందుకంటే రామశబ్దం చతుర్థి విభక్తి విభక్తి జ్ఞానం చతుర్థ విభక్తి ఎలా ఉంటుంది రామాయ రామాభ్యాం రామేభ్య అని ఉంటుంది అలాగే శివాయ విభక్తి జ్ఞానం ఉంటే బాగుంటుంది కొద్దిపాటి సంస్కృతం పెద్ద కష్టమేం కాదు ఈ భాష్యాలు చూస్తుంటే కూడా ఆ మాత్రం సంస్కృతం తెలుస్తుంది కూడా మంచిది చిన్న డైగ్రెషన్ అనంత వీర్య అంటే అనంతమైన పరాక్రమము శక్తి శంకరులు అనంతం వీర్యం అస్యా దీనికి అనంతమైన పరాక్రమము గలదు అని ఆ పదానికి అర్థం అది సంబోధన ఇక అమిత విక్రమకి కూడా సం విగ్రహవాక్యం అమితో విక్రమ అశా ఈశ్వరునికి ఉన్న పరాక్రమము ఎంతటిది ఎంత హద్దు మితము హద్దు హద్దు ఉన్నదాన్ని మితము మిత భోజనం చేయాలంటారు అంటే చేసి భోజనం హద్దు పిల్లలు చేసుకోవాలి ఎక్కువ అలా కానీ అమిత అంటే హద్దు లేని పరాక్రమము గలవాడా అంటే ఈశ్వరుని యొక్క పరాక్రమ పరాక్రమానికి హద్దు అనేది ఏది లేదు ఏం హద్దు ఉంటుంది సకల జగత్తును ప్రళయకాలము ముందు తనలో విలీనం చేసుకునే వాడికి ఇంకా హద్దులే ఉంటాయి జగత్తే ఉంటేనే హద్దులు ఉంటాయి ఆ జగత్త మింగేసి వాడికి హద్దే ఉంటుంది త్వం సర్వం సమాప్నోషి అనే శ్లోకంలో మేము సర్వమును పూర్తిగా వ్యాపిస్తున్నావు ఆపులు వ్యాప్త నీవు వ్యాపిస్తున్నావు సమ్ అంటే సమ్యక్ పూర్తిగా బాగుగా వ్యాపిస్తున్నావు కాబట్టి తత అందువలన సర్వ అసి సర్వము నీవే అగుచున్నావు అని చెప్పిన దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు భాష్యము సర్వము నీవే అంటే నీకంటే భిన్నముగా ఏది లేదు అని అర్థం ఇప్పుడు ఆభరణ ప్రపంచంలో అడుగు పెడితే బంగారమే ఇక్కడ సర్వము బంగారము కంటే భిన్నముగా ఏమీ లేదు అని మనం అనొచ్చు అదేవిధంగా ఈ జగత్తుకేసి ఆ గాడ్ కాన్షియస్నెస్తో దర్శించి వాళ్ళు ఈశ్వర భావనతోటి ఈ జగత్తును చూసి ఓహో ఈ జగత్తంతా హే ఈశ్వరా నీవే వ్యాపించి ఉన్నావు నీకంటే భిన్నంగా ఒక కణము కూడా లేదు ఒక పార్టికల్ కూడా నీకంటే భిన్నముగా లేదు సుమా అని అంటారు అర్జునుడు అలా అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ అనంత వీర్య అమిత విక్రమ అని రెండు పదాలు వేశారు వీర్యమంటే ఏమిటి విక్రమం అంటే ఏమిటి నేను ఏదో శక్తి పరాక్రమము రెండు పదాలు నేను చెప్పాను శంకరుడు కొంచెం వివరిస్తున్నారు వీర్యం సామర్థ్యం విక్రమ పరాక్రమ ఇది ఎలాగంటే ఒకటికి శరీరంలో బలం ఉంది సామర్థ్యం ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి గేటు దాకా పరిగెత్తాలనుకోండి నాకు ఆ పరిగెత్తడానికి కావలసిన సామర్థ్యం ఉందా లేదా ఉంది అంటే నేను ఆ సామర్థ్యము గలవాడము కానీ సామర్థ్యం ఉంటే సరిపడదు పరాక్రమం ఉండాలి పరాక్రమం అంటే ఏమిటి ముందుకు స్వభావం ఉండాలి సాధారణంగా వ్యక్తుల్లో సామర్థ్యం ఉంటుంది పరాక్రమం ఉండదు ఇప్పుడు ఈ స్టేజ్ ఫియర్ ఉంటుంది మంచి పండితుడు స్టేజ్ ఫియర్ ఉంటుంది కాబట్టి స్టేజ్ మీదకి వెళ్తే ఉనికి ఉనికిపోయి భయం వల్ల అక్కడ తెత్తేత్తే అని ఏదో పిచ్చి మాటలు ఏమో చెప్పి దిగేస్తుంది కానీ మంచి విద్వాంసు అంటే సామర్థ్యం ఉంది పరాక్రమం లేదు ఇప్పుడు అక్కడ గేటు దగ్గర ఏదో చూశాను నేను అది చాలా ఇంపార్టెంట్ ఆ మనిషిని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా కలుసుకోవాలండి సడన్గా కనపడ్డాడు అప్పుడు నాకు కాలంలో శక్తి ఉందా గేటు దాకా పరిగెత్తుకు వెళ్ళి అతను వెళ్ళిపోతాడు లేకపోతే పరిగెత్తుకు వెళ్ళే శక్తి ఉందా మరి నేను అలా చూస్తూ అలాగా ఒక రకమైన నిర్లిప్తలోకి వెళ్ళిపోయే స్తబ్ధత ఒక రకమైన స్తబ్ధత అంటే అలాగ చూస్తూ స్తంభంలా నిలబడిపోయాను తప్ప దమ్ముని అతన్ని పట్టుకుందామనే దృష్టి లేకపోయింది ఈ లోపల అతను వెళ్ళిపోయాడు అయ్యో వెళ్ళిపోయాడే అని తల అప్పుడు అనిపిస్తుంది కూడా అయ్యో అతను ఉన్నప్పుడు నేను గమ్ను లేచి వెళ్ళి ఉండాల్సిందే ఎందుకు నేను లేవలేకపోయానబ్బా ఏదో స్తబ్దు అయిపోయాను తప్ప లేచి ఆ మనిషిని పట్టుకోలేకపోయానే అని తనకి తాను పశ్చాత్తాపడతాడు అంటే సామర్థ్యం ఉండి పరాక్రమం ఉండదు కొంతమందికి పరాక్రమం ఉంటుంది సామర్థ్యం ఉంది పూర్వం ఈ నలుగురు మావిడి తోటకి వెళ్ళారు మావిడి తోటకి వెళ్ళి ఆ కాయలు చూస్తే ఆ పళ్ళు ముగ్గినవి కొన్ని ఉన్నాయి అవి తీసుకోవాలని వాళ్ళకి అనిపించింది ఈ అల్లరి పిల్లలకి అల్లరిపిల్లలంటే కోతుల్లాగా ఉంటారు కోతులు ఎలా అయితే జంతువులు వేస్తే అలా ఉంటారు వేసవికాలంలో అయితే అక్కడ ఆ చేను గట్టు మీద ఓ గట్టు ఉంది అక్కడ గట్టు మీద ఒక రైతు కూర్చొని ఉన్నాడు కండువా కప్పుని కూర్చొని ఉన్నాడు పక్కన కట్టే కూడా వాడిని ఆయన్ని చూసి వీళ్ళు భయపడ్డారు భయపడి అనుకున్నారు అలా చుట్టూ తిరిగి వచ్చి ఆయన కనపడకుండగా ఏమైనా కోసుకోగలుగుతామా అని అనుకున్నారు అనుకుంటే అలా ఆయన గమనించాడు గమనించి నేను చూస్తూనే ఉన్నా తోటలో అడుగుపెట్టి కాయ తుంపేరా కొట్టేస్తా అని బెదిరించాడు వెలిస్తే వీళ్ళు బెదిరిపోయారు కానీ వీళ్ళలో ఒకడికి డౌట్ వచ్చింది ఏమిటయా ఆయన అలా కనబెట్టి బెదిరిస్తున్నాడు కనుగోగప్పు కూర్చున్నాడు కదలకుండా అక్కడే కూర్చున్నాడు ఏమిటై ఉంటుంది అని వాడికి డౌట్ వస్తుంది డౌట్ వచ్చి ఆయన లేచాడంటే కొడతాడ్రా బాబు అని మిగతా వాళ్ళు భయపడుతుంటే చూద్దాం అసలు లేవగలుగుతాడు లేవలేడు అసలు చూద్దాం అని వాడు హీ జ్యూస్ అటేస్ట్ వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్తాడు వాడు చూస్తాడు వీడు చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటాయి ఏ కొట్టేస్తా ఓ లేచానంటే వాయించేస్తా అని భయపెడతాడు భయపెడితే వీడు వెనక్కి తగ్గాడు ఆగుతాడు ఇంకొంచెం అడిగి ముందే వేస్తాడు వాడు లేవడు ఎందుకంటే ఆయనకి కాళ్ళు లేవు ఆయన లేవలేడు ఆ సంగతి తెలిసి వీళ్ళు చక్కగా కావలసిన పళ్ళు తీసుకొని భక్షించేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకి పరాక్రమం ఉంది సామర్థ్యం లేదు కావలసినంత పరాక్రమం ఉంది ఉరికేయాలన్నంత ఉత్సాహం ఉంది కానీ సామర్థ్యం లేదు ఒకటికి సామర్థ్యం ఉంటుంది పరాక్రమం ఉండదు ఆ రెండూ గలవాడు ఈశ్వరుడు అని ఆ తేడా నేనేదో నాకు తోచిన తేడా చెప్పాను చూద్దాం శంకర్లు ఎలా చెప్తారు వీర్యవానపి కశ్చిత్ శస్త్రాది విషయే శస్త్రాది విషయే వీర్యవాన్ అవి వెనక్కి వస్తూ అవి పదాలు ఆ జంబులింగ్ వర్డ్స్ ఉంటాయి శంకర భాష్యం స్టైల్ ఎలా ఉంటుందంటే ఆ పదాలని వెనక్కి తెచ్చుకుంటూ ఉండాలి ఒకనొకడు కశ్చిత్ శస్త్రాది విషయే వీర్యవాన్ ఆయుధాన్ని ప్రయోగించటము మొదలైన విషయాల్లో అంటే యుద్ధం చేయటము ఆయుధాన్ని ప్రయోగించటము ఈ అంశముల ఎందు వీర్యము ఉంటే సామర్థ్యము గలవాడు కానీ నా పరాక్రమతే ముందుకి ఉరకాలి సామర్థ్యం ఉంటే సరిపడదు ముందుకి ఉరకాలి కానీ అది లేదు ఆ పని చేయలేడు దాంట్లో ఆ సామర్థ్యము వీగిపోతూ ఉంటుంది లేదా మంద పరాక్రమోవా ముందుకు ఉరికి తగినంత ఉండదు చాలా డల్గా ఉంటాడు మందంగా ఉంటాడు ముందుకు ఉరకడం దగ్గరికి వచ్చేప్పటికీ మెల్లగా సాగుతో లేచి పిల్లిలా అడుగు వేస్తాడు మందపరాక్రమ ముందుకి అడుగు ఆక్రమ అంటే ముందుకు అడుగు వేయడం ఆ విషయంలో మందంగా ఉంటాడు కానీ సమర్థుడే సో ఇప్పుడు ఎవరైనా పిల్లాడికి ఏ వేళ ఒకప్పు ఛాయ్ పట్టుకురారా అని పురమాయించారనుకోండి పది రూపాయలు వాడు కూర్చున్నవాడు ఛాయ సరే తీసుకొస్తాను అని జాగ్రత్తగా పది రూపాయలకైతే అని ఎలా చూసి జాగ్రత్తగా మడత పెట్టి మళ్ళీ మడత పెట్టి జమలో పెట్టి నీ వీడు ఎప్పుడు పట్టుకొస్తాడు చాయ్ లేచి ఎలా పట్టుకుని లేచి అడుగులు అడుగు వేసుకుని వాడు వెళ్ళేప్పటికే అయితే ఇంకా వాడు చాయ్ ఎప్పుడు నేనైతే ఏం చేస్తాను ఆ రూపాయలకైతే తీసుకుని ఫోన్ నీ దాటి నువ్వు నువ్వు కనపడకు నేనే పోయి తాగొస్తాను అనమాట మంద పరాక్రమంలో ఉంటే వాడు ఎప్పుడు పట్టుకొస్తాడు తెల అడుతుంది వాడు చాయ్ పట్టుకొచ్చాడు కాబట్టి ఉరికేటువంటి స్వభావం అలాగని కంగారపడి కింద పడాలన్న నా అభిప్రాయం కాదు సామర్థ్యం ఉన్నందుకు ముందుకు దూసుకుపోయేటువంటి లక్షణం కూడా అవసరము అది కూడా ఉండాలి ప్రతి వాళ్ళలోనూ ఉండదు ఇది ఉంటే అది ఉండదు ఉంటే ఇది ఉండదు మరి ఈశ్వరుడి మాట ఏమిటి త్వంతు అనంత వీర్య ఇది అనంతవీర్యా అమిత విక్రమ నేను మిస్టేక్ చేశా అనంతవీర్య సంబోధన అనుకున్నా అమిత విక్రమ వర్ణన అనుకున్నా అలా అనుకున్నా అలా అనుకోవచ్చు కూడా పదచ్ఛేదం అలా విడతీస్తే అలా అనుకోవచ్చు అనంతవీర్య సర్వ సంబోధన నీవిల్లాగా నువ్వు అలాగా అన్నది అమిత విక్రమ అది వర్ణన అలా చేయొచ్చు కానీ భాష్యకారులు అదంతా ఒక సింగిల్ వర్డ్ కింద తీసుకున్నారు అనంతవీర్య అసౌ అమిత విక్రమశ్చ అని సింగిల్ కర్మధార సమాసం చేశారు కాబట్టి మనం కూడా భాష్యధార భాష్యకారుల యొక్క దారినే మనం నడుద్దాము ఈయన ఈశ్వరుడు అనంతమైన సామర్థ్యము గలవాడు హద్దులు లేని పరాక్రమము కూడా గలవాడు అనంత వీర్యామిత విక్రమ ఒకటే పదం అది సమస్తం జగత్ సమాప్నోషి సమ్యక్ ఏకేన ఆత్మనా వ్యాప్నోషి నీవు సకలమైన జగత్తును వ్యాపిస్తున్నావు సమ్యక్ ఆప్నోషి అంటే సమాప్నోషి ఆప్నోషి అంటే వ్యాప్నోషి ఆపులు వ్యాప్తవు అనే ధాతులు సో నీవు సకల జగత్తును కూడా వ్యాపిస్తున్నావు పూర్తిగా వ్యాపిస్తున్నావు ఎలా వ్యాపిస్తున్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి బంగారము ఆభరణ ప్రపంచమునంతనూ వ్యాపిస్తోంది ఏ రూపంగా వ్యాపిస్తోంది ఏ రూపముగా అంటే ఒక ఆభరణం మీరు తీసుకుంటే ఆభరణంలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి నామరూపము అనే ఒక అంశం ఉంటుంది రెండు స్టఫ్ దాని మెటీరియల్ స్టఫ్ అనే రెండో అంశం ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ తీసుకున్నారనుకోండి నెక్లెస్లో నామ రూపం ఏమిటి ఎన్ఈసీకేఎల్ఏఎస్ఈ నామము దానికో డిజైన్ ఉంటుంది అది రూపము నామ రూప స్టఫ్ ఏమిటి బంగారం మీరు హస్తాభరణం తీసుకోండి కడియం హస్తాభరణం కంకణం తీసుకోండి కంకణం తీసుకుంటే నామము రూపము మారిపోయాయి కంకణం అనే నామం వారిపోయింది నెక్లెస్ కాదు కంకణం ఆ రూపం పోయి ఇంకో రూపం వచ్చింది కానీ స్టఫ్ ఏమిటి మారలేదు స్టఫ్ మార్లేదు కాబట్టి బంగారము ఆభరణ ప్రపంచమునంతరం వ్యాపించి ఉన్నది అంటే ఏ రకంగా వ్యాపించి ఉన్నది ఆభరణ ప్రపంచం అంటే నామరూపాలే ఆ నామరూపాల్లో స్టఫ్ రూపంగా వ్యాపించి ఉన్నది ఈ స్టఫ్ అనేది అంటే దాంట్లో సారం అదే స్టఫ్ అది ఆ స్టఫ్ లేదనుకోండి అదేమీ కాదు ఇప్పుడు బోండా ఉందనుకోండి బోండా లోపల ఏమీ లేదు డొల్లా అంటే అది ఇంకా బోండా ఉంటుంది బూరే బూరె అంటారు ఎలా ఉండాలి పూర్ణంగా ఉండాలి కదా అది నిండా ఉండాలి దాంట్లో బాగా దట్టంగా స్టఫ్ అయి ఉండాలి అలా కాకుండా డల్లలాంటి భూరి ఇచ్చారనుకోండి దాంట్లో ఏమీ లేదనుకోండి అది ఇంకా పూర్ణం ఏమిటి ఇంకా అది అలాగే ఆభరణం ఉందనుకోండి ఆభరణము అంటే ఇలాగ ఒక డిజైను అలాగా డిజైన్లాగా దారాలతోటో కాగితంతో డిజైన్లా పెట్టి నెక్లెస్ డిజైన్ ఇచ్చారు ఇగో ఇది నెక్లెస్ అని ఆ డిజైన్ ఇచ్చారనుకోండి ఏం చేస్తారు డిజైన్ అది మెడబెట్టుకుందుకు రాదు చేత్తో పట్టుకోవడానికే రాదు కాబట్టి దాంట్లో స్టఫ్ ఉండాలి ఏమిటి స్టఫ్ ఆ డిజైన్నంతని వ్యాపించేసి ఆ నామానికి అనుగ్రహించేస్తో ఆ రూపాన్నంతని కూడా వ్యాపించేసి ఏముండాలి బంగారం ఉండాలి అలా ఉండాలి ఉంటే అది దట్ ఈజ్ అది వ్యాప్తి వ్యాపించుట అంటే అదే అర్థం ఇప్పుడు కెరటములు కెరటం ఉందనుకోండి కెరటం అంటే ఏమిటి ఇలా పైకి లేచి ఇలా పడుతుంది అది డిజైన్ లా పైకి లేచి ఇలా పడుతుందంటే అది డిజైన్ రూపం కెరటము నామం కానీ స్టఫ్ ఈ నామరూపాలు స్టఫ్ వేరే ఉంటుంది కెరటంలో స్టఫ్ ఏమిటి నీరు ఇలా పైకి లేచింది ఇలా పడింది అంటే ఏమిటి లేచింది ఏమిటి పడింది నీరే కాబట్టి అదేవిధంగా ఈ సకల జగత్తుకి స్టఫ్ ఏమిటి ఈశ్వరుడు అంచేతనే ఆత్మనా సమాప్నుషి అంటాడు ఆత్మరూపంగా నీవు వ్యాపించి ఉన్నావు అంటే ఇప్పుడు పృథివిలో నీవున్నావు ఎలా ఉన్నావు పృథివీకే ఆత్మగా ఉన్నావు అప్పుల ఎందు ఎలా ఉన్నావు ఆత్మవై ఉన్నావు అగ్నియందు ఆత్మవై ఉన్నావు అకా ఎందు ఆత్మవై ఉన్నావు ఆకాశమున్నందు ఆత్మవై ఉన్నావు అంటే ఇప్పుడు మరి పృథివీ ఏమిటి పృథివి నామరూపాలు దాని ఎందు ఆత్మవై ఈశ్వరుడు ఉన్నాడు ఆపహ నీళ్లు నామరూపాలు ఒక రియల్ తత్వరూపంగా స్టఫ్ అయి ఉండి ఈశ్వరుడే ఉన్నాడు అగ్ని అంటే నామరూపాలు అయింది దాంట్లో ఉండే సారతత్వము ఈశ్వరుడే వాయు అంటే నామరూపాలు సారతత్వము ఈశ్వరుడే ఆకాశము అంటే నామరూపాలు సారతత్వము ఈశ్వరుడే దాన్ని ఆత్మ అంటారు సో ఈ విధంగా పంచభూతముల ఎందు సారతత్వముగా వ్యాపించి ఉన్నాడు పంచభూతములు పృథివి పృథివీ పృథివీ అయింది అంటే ఆ ఈశ్వరుని యొక్క పృథివీకి శక్తి ఏదైతే అది ఈశ్వరుని శక్తియే పృథివీ యొక్క సత్ ఉనికి ఏది అది ఈశ్వరుడే ఆ శక్తి ఈశ్వరుడే ఆ అసత్త ఈశ్వరుడే సత్త ఆ ఈశ్వరుడే కాబట్టి ఆ విధంగా ఈ సకల జగత్తును సద్రూపంగా శక్తి రూపంగా చైతన్య రూపంగా నీవే వ్యాపించి ఉన్నావు ఓ మహాకవి అన్నాడు హే ఈశ్వర నీవు బండరాయి రూపంగా నిద్రిస్తున్నావు పక్షుల రూపంగా ఎదురుతున్నావు పశువుల రూపంగా సంచరిస్తున్నావు మనుష్యుల రూపంగా తెలుసుకుంటున్నావు మనుషుల్ని తెలుసుకోవడంలో వేశాడు మనుషులు తమను తాము వేసుకున్నారో మానేరో తెలియదు కానీ ఆయన కవి అలా వేశాడు మనుషుల రూపంగా తెలుసుకుంటున్నావు అని వేశాడు కాబట్టి ఇప్పుడు మనిషి సారమేమిటి తెలుసుకుట అది ఈశ్వరుడు పక్షి సారమేమిటి ఎగురుట ఎగిరే శక్తి అది దానికి తెలుస్తుంది కానీ దాని సారం ఎగిరే శక్తి అది ఈశ్వరుడు పశువు యొక్క సారమేమిటి ఇటునటు సంచరించే శక్తి పశువుల్ సంచారం చేస్తూనే ఉంటుంది అది దాని శక్తి తిరగడం దాని శక్తి మనిషి తిరుగుతాడు కానీ మనిషి సారము తెలియట పక్షి పశువు తెలుసుకుంటుంది కానీ దాని సారము తిరుగుట ఆ శక్తి సారము అది ఈశ్వరుడు ఈ విధంగా సర్వ జగత్తును ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు సార సారముగా వ్యాపించి ఉన్నాడు కాబట్టి నామరూపాలు సారము నామరూపాలు ముఖ్య విభిన్నం భిన్న భిన్నాలుగా ఉంటాయి మారిపోతూ ఉంటాయి ఇదో నామరూపం అయితే ఇంకో పక్కన ఉన్నది ఇంకొకటి అవుతుంది ఒకదానికి ఇంకొకదానికి భేదమే తప్ప సమానత్వం ఉండదు అవి నామరూపములు కానీ నామరూపములను నిలబేడుతో సారం ఉంటుంది సారం ఉండాలి సారం ఉన్నాక నామరూపాలు సారం ఉంటే నామరూపాలు సారం లేకుండగా ఊరికే నామరూపాలు వల్ల ఉపయోగం ఇప్పుడు ఇప్పుడు ఆహార పదార్థాలు ఉన్నాయనుకోండి మీకు ఉప్మా పెట్టమంటారా లేకపోతే దోశ పెట్టమంటారా లేకపోతే ఇడ్లీ పెట్టమంటారా లేకపోతే అన్నం పెట్టమంటారా అని అడిగారు అనుకోండి లేకపోతే జావ జావ తాగుతారా అని అడిగారు అనుకోండి ఐదు చెప్పాను ఈ ఐదింట్లో సారం ఏమిటండి కార్బోహైడ్రేట్ ఐదింట్లో సారం కార్బోహైడ్రేట్ మిగతా అవన్నీ ఏమిటంటారా ఇవన్నీ అవన్నీ ఒకటే ఇంకే బియ్యం కానీ ఇటుచిక్ ఇటుక్కి ఎవరో పేర్లు మార్చి ఆ మనం వడ్డిస్తూ ఉంటారు మనం తింటూ ఉంటాం సాధారణంగా ఇంకే నామరూపాలు మారుతాయి తప్పితే సారం మారదు ఆ సారము దానికి అన్నము పేరు అదే అది సారము అలాగే ఈ జగత్తులో నామరూపాలు మారిపోతూ ఉంటాయి కానీ సారము ఒక్కటివే మనుషుల్లో కూడా మన ఇప్పుడు మనుషుంటాడు ఆయన పేరు పొల్లయ్య ఆయన నామం రూపం ఏదో రూపం అది నామము రూపము ఆయన సారమేమిటి తెలివి ఇంకో సుబ్బాయి ఉంటాడు అతని సారమేమిటి తెలివి ఇంకొకటి జాన్సన్ ఉంటాడు వాడి సారమేమిటి తెలివి అది మారదు ఆ తెలివి సమానం అది ఆ తెలివి మనిషి యొక్క సారము అది ఈశ్వరుడు ఇప్పుడు పక్షులు ఎగురుతూ ఉంటాయి వీ షేప్లో ఎగురుతాయి వీలో ఒక పక్షి లీడ్ చేసుకుంది ఇటు ఒక ఏడు పక్షులు అటు ఒక ఏడు పక్షులు మొత్తం పదిహేను పక్షులు ఎగిరిపోతూ ఉంటాయి ఇలాగ మైళ్ళుకి మైళ్ళు పోతూ ఉంటాయి ఈ లీడ్లో పక్షికి అది ఎక్కువ శ్రమ పడుతుంది అది జనరేట్స్ దట్ బాయన్సీని జనరేట్ చేస్తుంది వేక్ అంటారు ఆ ఎయిర్లో కొంత వేక్ని జనరేట్ చేస్తుంది ఆ వెనకాలన్న పక్షులన్నీ ఆ వేక్ని అవి తమ అడ్వాంటేజ్కి వాడుకుని అవి లైట్గా తలచే రెక్కలు ఊపుతాయి అలా కులాసాగా తేలుతూ వెళ్తూ ఉంటాయి అందుకోసం వీలా ఉంటాయి ఆ బెర్నౌలీ ప్రిన్సిపుల్ ప్రకారం ఆ బాయన్సీ ఎయిర్ బాయన్సీ వీ షేప్లో వస్తుంది ఆ షేప్లో కూర్చుంటాయి ఇటు ఏడు అటు ఏడు ఆ ముందున్న పక్షి అది మొత్తం కష్టం అంతా అది కొడుతూ అది అలసిపోతున్నావు పది నిమిషాలు అలసిపోతుంది అలసిపోతే ఏమంటుంది నేను అలసిపోయాను ఉంటుంది అనగానే ఇటువైపు నుంచో అటువైపు నుంచో దేని టర్న్ వచ్చిందో అది వచ్చేసి ఆ ప్లేస్లోకి వస్తుంది అలసిపోయింది వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ రాపోతూ ఉంటాయి అలాగే న్యూయార్క్లో బయలుదేరుతాయి బయలుదేరి కార్క్ ఐలాండ్ అని బ్రిటిష్ ఐల్స్లోకి వచ్చేస్తాయి మధ్యలో జెట్ ఫ్లైట్స్ ఆధునిక కాలంలో జెట్ ఫ్లైట్స్కి ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ కొడుతున్నాయి అవి ఒక ట్వెల్వ్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ ఆర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కవర్ చేసుకొని వస్తాయి ఎక్కడా మధ్యలో దిగేందుకు అవకాశం ఉండదు వచ్చి కార్కాయలు ఇంట్లో దిగుతాయి ఇవి పక్షులు ఏమండే అగో ఆ పక్షుంది మనం పేర్లు పెట్టుకున్నాం పక్షులకి వన్ టూ త్రీ లెఫ్ట్ సైడ్ ఎల్ వన్ ఎల్ టూ రైట్ సైడ్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ పేర్లు పెట్టుకున్నారు పేర్లు వేరు రూపాలు వేరు రూపం వేరు కాకపోతే పేరు వేరే ఎందుకు పెడతారు కానీ వాటన్నిటి ఎందు ఉన్న శక్తి సమానం వాటిలో ఉన్న శక్తి ఒక్కటియే ఆ శక్తియే ఈశ్వరుడు అది వాటి సారము అది ఏ ఈశ్వరుడు సో ఈ విధంగా సర్వమునందు ఈశ్వరుడుని దర్శించుట అనేది ఇదేదో చిలక పలుకు లాంటిది కాదండి అది అది దాన్ని మనం ఇక్కడ ఇప్పుడు ఆవిష్కరించుకునేటువంటి అవసరం ఉన్నది అవకాశం కూడా ఉన్నది అందుకోసం నేను కొంచెం విస్తారంగా మనవి చేశాను కాబట్టి నీవు సర్వమునందు ఆత్మరూపంగా వ్యాపించి ఉన్నావు యతహా తస్మాత్ యథ అంటే తస్మాత్ అంటే డేర్ ఫార్ బికాస్ యూ ఎవ్రీథింగ్ డేర్ ఫార్ నీవు సర్వమును వ్యాపించి ఉన్నావు అసీ భవసీ నీవు అగుచున్నావు ఏమిటి అగుచున్నావు సర్వ సర్వము నీవే అగుచున్నావు ఇన్ని సర్వాత్మభావము అంట సర్వము ఆ సారమును మీరు దర్శిస్తే సర్వమునందు ఈశ్వరుడే గలడు అది తెలుసుకోవాలి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించటము సర్వమును ప్రేమించుట ఇది ధర్మము మన ధర్మము అలా ఉంటుంది